ఉపాధి పరిచింద విశేషాత్మ ఇంకో ఇంకో రహస్యం ఉంది ఇప్పుడు దేవుడు పూర్ణుడు మనందరం దేవుడి కంటే భిన్నంగా ఉన్నాము అప్పుడు ఇంకా వాడు పూర్ణుడు ఎలా అవుతాడండి వాడు అపూర్ణుడే అవుతాడు అదో సమస్య ఇంకో సమస్య ఇప్పుడు ఆయన పూర్ణుడని మీరు ఏదో రకంగా జబర్దస్తిగా పూర్ణుడని పుష్ ఇట్ డౌన్ అవర్ త్రోట్ ఈజ్ పూర్ణ నువ్వు మాత్రం అపూర్ణుడు అప్పుడు నాకు దేవునికి మధ్య సంబంధం ఏమిటి అంటే అంశాంశి భావము ఐఎమ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ గాడ్ గాడ్ ఈజ్ పూర్ణ దేవుడు పూర్ణుడు జీవుడు అపూర్ణుడు వీడెప్పుడు అపూర్ణుడే వీడు బతుకెప్పుడు అపూర్ణుడే వైకుంఠానికి వెళ్ళినా అపూర్ణుడే ఏమంటే అపూర్ణుడు వీడు ఈ అపూర్ణుడు అపూర్ణుడైన దేవునికి అంశ అని వర్ణిస్తారు దాని మీద పెద్ద అబ్జెక్షన్ ఏమిటండి అంటే దీంట్లో నాకు తోచింది మీకు చెప్తున్నాను మీరు ఈమె కలాబరేట్ పట్టేస్తే అది మే ఫ్లౌన్ అపాల్ మీ ఏజెన్ సో అది ఎలాగంటే ఫిలాసఫీని ఫిలాసఫీగా డీల్ చేయకుండా ఫిలాసఫీలోకి మీరు మైథాలజీని చొప్పించడం ఎప్పుడైతే ప్రారంభించారో మీకు ఏది క్లీన్గా ఉండొచ్చు ఆ మైథాలజీని ఫిలాసఫీతో చూద్దామంటే అది వైరుధ్యములతో మునిగిపోతుంది అన్నీ వైరుధ్యాలు ఏమండి కాబట్టి ఫిలాసఫీ మైథాలజీకి సపోర్ట్ చేయను ఈ మొత్తం మైథాలజీని సపోర్ట్ చేయదు ఎక్కడైనా సందేశాత్మకంగా ప్రతీకాత్మకంగా ఉన్న సపోర్ట్ చేస్తుంది తప్ప సపోర్ట్ చేయను ఇప్పుడు స్తంభంలో నరసింహస్వామి కనపడ్డాడు అంటే స్తంభం ఉపలక్షణం స్తంభంలో ఉన్నాడా అంటే స్తంభంలో ఉండడం ఏమిటా అంతటా ఉన్నాడు సరే అంతటా ఉన్నాడు సరేరా స్తంభంలో ఉన్నాడా అంటే అంతటా ఉన్నవాడు స్తంభంలో మాత్రం ఎందుకు ఉండడు అని ఉపలక్షకం అంతేగాని స్తంభం పగలు కొట్టేసి వచ్చేశాడు ఆ స్తంభం లోపల ఉన్నాడు అంటే దాన్ని ఫిజికల్గా మీరు తీసుకోకూడదు ఫిజికల్గా తీసుకుంటే ఏమవుతుంది స్తంభం లోపల డొల్లు డో డోలుగా ఉందనమాట దాని లోపల ఈయన కూర్చున్న అలాగే తయారవుతుంది ఇట్స్ హ్యూజ్ ప్రాబ్లం తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్తంభం రెండు ముక్కలు అయిపోయి ఇతో ముక్క అటో ముక్క పడిపోయి ఉంటాయి ఆయన కంటే భిన్నంగా ఉంటాయండి ఇట్స్ యూ కెనాట్ యు కెనాట్ కీప్ దట్ స్టోరీ గోయింగ్ ఎనీ ఫర్దర్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి వాట్ ఐ మెంటర్ సే మైథాలజీలో ఉన్న స్టోరీకి మీరు సందేశాత్మకంగా లేకపోతే ప్రతీకాత్మకంగా అయితే పర్వాలేదు అలా సపోర్ట్ చేసుకుంటే మంచి సపోర్ట్ దొరుకుతుంది మీరు అలాగే కాకుండా అది వీడు ఆ మైథాలజీలోకి ఈ ఫిలాసఫీని తీసుకురావడం బదులుగా దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఈ మైథాలజీని ఫిలాసఫీలో మీరు చొప్పించి ఆ ఫిలాసఫీని చెడగొట్టేసి పెట్టి అలా చేయకూడదు మీకు ద్వైతవాదములన్నీ కూడా ఫిలాసఫీని మైథాలజీతో రంగరించి ఒక హ్యాష్ కింద తయారు చేసినటువంటి అవన్నీ కూడా అంచేతనే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పూర్ణవరహ మంత్రం ఉందనుకోండి దీంట్లో ఎక్కడైనా మీకు మైథాలజీ కనపడిందా శివుడు గణేష్ మహారాజు లక్ష్మీ శారదాదేవి లేకపోతే చంద్రమౌళీశ్వరుడు అంటూ అలాగేమైనా కనపడిందా మీకు ఎక్కడైనా ఉందా కాళిక కాళికాదేవి లేకపోతే కామకోటి కామకోటి దేవి మీనాక్షిదేవి ఈ రకమైన మైథాలజీ ఎక్కడైనా ఉందా అదే విష్ణువు లక్ష్మీదేవి గ్రంథ పంతులు అలాగే ఏదైనా ఉందా అది ఎక్కడన్నా చూశారా మీరు మొత్తం ఉపనిషత్ భాష్యం ఎక్కడ ఉండదు ఎందుకు ఉండదంటే డోంట్ కంబైన్ ది టూ గివ్ సపోర్ట్ ది మైథాలజీ ఫ్రమ్ ఫిలాసఫీ ఫిలాసఫీ స్టాండ్స్ ఆన్ ఇట్ సో ఈ డజన్ రిక్వైర్ మైథాలజీస్ సపోర్ట్ ఎందుకంటే మైథాలజీ అంటే అదంతా నామరూపాత్మకంగా ఉంటుంది మీరు నామరూపాలు శబ్ద ప్రత్యయములు వ్యవహారము దాని నుంచి పైకి లేచినప్పుడు మాత్రమే ఆ ఉపాధి పరిచ్ఛేదాన్ని తిరస్కరించి ఆ పూర్ణతత్వంలో మీరు అందుకోసమే ఎక్కడ శంకరులు ఆయన ఆ మైథాలజీ నీటిలో ప్రవేశపెట్టారు ఆయన మైథాలజీ రాయాలనుకుంటే సపరేట్గా ఏదైనా స్తోత్రం రాస్తారు తప్ప పూర్ణవద పూర్ణమిగంలో పెట్టడం ఇదంతా నేను ఎందుకు చెప్పడం ప్రారంభించానంటే జీవుడు అపూర్ణుడై ఉండి ఒక ఫిలాసఫీ పాయింట్ నా మనస్సులో ఉండే అపూర్ణుడైన జీవుడు పూర్ణుడైన ఈశ్వరుడిలో అంగము ఎన్నటికీ కదాలడు ఎందుకంటే ఫైనైట్ కెన్ నెవర్ బీ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ పార్ట్ అంటే అలా పెట్టాలి ఇలా తీసేయాలి ఏమంటే అది పార్ట్ అంటే అది ఇన్ఫినట్ అయి ఉండి దానికి ఓ పార్ట్ని పెట్టడం దాని నుంచి ఓ పార్ట్ని తీసేయటం కుదరదు సో ఇన్ఫినిట్ ప్లస్ సంథింగ్ ఏమిటవుతుంది ఇన్ఫినిట్ అయిపోతుంది అంటే ఇది పార్ట్గా మిగిలి ఉండదు ఇన్ఫినిట్ మైనస్ సంథింగ్ ఏమిటి ఇన్ఫినిటే అంటే అర్థమేంటి యూ కెనాట్ టేక్ ఎ పార్ట్ అవుట్ ఆఫ్ ఇట్ యూ కెనాట్ యాడ్ ఏ పార్ట్ టు ఇట్ యూ కెనాట్ టేక్ ఏ పార్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఏంటి అపూర్ణమైన పరిచ్ఛిన్నమైన జీవుడు పూర్ణమైన పరమాత్మకి ఎన్నడూ అంశ కాజాలడు ఎన్నడు పెద్ద అబ్జెక్షన్ ద్వైతవాదం మీద ఇంకో అబ్జెక్షన్ ఏమిటంటే ఈ అపూర్ణముల యొక్క స్పోగు చేసి పెడితే కలయిక అది పూర్ణ ఎన్నటికీ కాజాలడు కాబట్టి పూర్ణమిదం అనేది అది పొసగనే పొసగదు అది పొసగాలంటే ఒక్కటే మార్గం నా ఉపాధి పరిచిందే విశేషాత్మన పూర్ణ విధం నిలబడడం కేవలము స్వేమరూపేణ పరమాత్మన మాత్రమే అది నిలబడుతుంది అంటే నామరూపాలని గ్రహిస్తూనే గ్రహించడం అంటే తెలుసుకోవడం తెలుసుకుంటూనే వాటికి అతీతమైన స్వరూపాన్ని ఫోకస్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మీకు అబ్బా ఇదంతా కూడా పరమేశ్వరుడే నిండి ఉన్నాడు అని తెలిసిపోతుంది అని చక్కగా తెలుస్తూ అంతా ఈశ్వరుడే నిండి ఉన్నాడు అని ఎప్పుడు నామరూపాలను చూస్తూ కూడా వాటికి అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే నామరూపాలను నామరూపాలుగానే అట్టి పెట్టి వీళ్ళందరూ ఈశ్వరుల కంటే భిన్నంగానే ఉంటారు అని మీరు మెయింటైన్ చేస్తూ ఈశ్వరుని ఎందుకు పూర్ణత్వాన్ని సాధింప భూముక సంభవము కాదు చూడండి ప్రపంచం తీసుకున్న ఇదం ప్రపంచం కదా ప్రపంచంలో చిన్న పెద్ద అనేకానేకములైన పదార్థాలు ఉన్నాయి ప్రపంచం అంటే అదే చిన్న పెద్ద అనేకములైన పదార్థములు ఉంటాయే అని పేరే ఈ జగత్తు ఈ పదార్థము ఏ ఒక్క పదార్థాన్ని తీసుకున్నా మీరు గంగ తీసుకోండి గోదావరి తీసుకోండి హిమాలయం తీసుకోండి మీరు ఏది తీసుకున్నా కూడా గంగా గోదావరి ఎందుకు అంటున్నాను మనం అలా ఒక రిలీజియస్ కాంటెక్స్లో అలా తీసుకుంటాం కాబట్టి ఏ ఒక్క పదార్థాన్ని తీసుకున్నా ఘటపటా ఇత్యాదులు కూడా సర్వము అవి దేశమునందు అపూర్ణంగా ఉంటాయి దేశంలో అపూర్ణంగా ఉంటాయి అంతేకాదండి కాలము నందు అపూర్ణంగా ఉంటాయి సరస్వతీ నది ఒకప్పుడు ప్రవహించేది ఆ సరస్వతీ నది వద్దున ఒక గొప్ప నాగరికత విలసిల్లింది ఇప్పుడు సరస్వతీ నది ప్రవహించడం మానేసింది ఎందుకంటే డిజర్ట్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా సరస్వ థార్ డిజర్ట్ అయిపోయింది సరస్వతీ నది ప్రవహించిన ప్రాంతం అంతా కూడా డిజర్ట్ అయిపోతుంది మొన్న సహారా డెజర్ట్లో ఒక ఏన్షియంట్ లేక్ యొక్క గుర్తుల్ని పట్టుకున్నారు రిసెప్ట్లో వాళ్ళకి దొరికింది అంటే సహారా డెజర్ట్లో మీకు వర్షపాతం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు కూడా ఉండదు సహారాలో వెరీ డేంజరస్ డిజర్ట్ దాంట్లో ఒక లేక్ ఉండేది పెద్ద సరస్సు బ్రహ్మాండలైన సరస్సు కానీ కాలక్రమంలో ఆ డిజర్ట్ కింద మారడం అనే ప్రాసెస్లో ఆ లేక్ ఎండిపోయింది ఎండిపోతే ఇప్పటికీ నత్తగుళ్ళలోవి ఉండడము డిప్పు ఉండడము ఇలాంటి లక్షణాలను బట్టి వాళ్ళు ఈ లేక్ ఎంత కాలం క్రితం ఉంది అని వీళ్ళు క్యాల్కులేషన్స్ చేస్తారు కాబట్టి నదులు సరస్సులు ఇవన్నీ కూడా పర్వతములు ఇవన్నీ కూడా కాలమునందు అపూర్ణములే దేశమునందు అపూర్ణములు కాలమునందు కూడా అపూర్ణములు పదార్థముగా అపూర్ణములే ఎందుకంటే ఒక పరిచ్ఛేదం పట్టుకుండానే ఉంటుంది ఇతర పదార్థముల భిన్నంగా ఉంటాయి కాబట్టి వీటినన్నింటినీ పోగేసి ఆ పోగుని ఇదమ్మని పేరు పెట్టి అది పూర్ణమవడం అన్నది ఈ పద్ధతిలో మాత్రమే సంభవము ఇంకో పద్ధతిలో సంభవం కాదు అంటే అర్థం ఏమిటి పూర్ణమిదమ్మని మీరు అనగలగాలంటే ఈ చిన్న చిన్న పరిచ్ఛిన్నములైన దేశ కాల పరిచ్ఛిన్నములైన సకల పదార్థముల ఎందు సకల కాలముల ఎందు సకల దేశముల ఎందు కూడా ఒకే ఆత్మతత్వాన్ని మీరు దర్శించగలగాలి ఏకరమైన ఆత్మతత్వం ఏకరసము అంటే అర్థం ఏంటో తెలుసునండి ఇప్పుడు గంగను చూశారనుకోండి పవిత్రమైన జలము అని భావన కలిగింది సరే గోదావరికి వచ్చారు పవిత్రమైనదే కానీ గంగకంటే తక్కువ అంటే ఏకరసం కాదు ద్విరసం ద్విరసం అయ్యి విరసం అనుకున్నాం ఏకరసం కాదు అది గంగ వేరు పవిత్రము ఇది గోదావరి వేరు పవిత్రము ఏకరసం కాదు ఏకరసం కాదు గంగనే నామరూపములకు అతీతంగా ఆపహ గోదావరినే నామరూపములకు ఆపహ ఆపోవై దేవత అబ్దేవత అని అన్నారు ఏకరసము కాబట్టి ఏకరసము అనే పదాన్ని శంకరులు చాలా తరచుగా ప్రయోగిస్తారు మీరు ఏకరసం దగ్గరికి రావాలి ఇప్పుడు విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన పండితులు సమాన్ని దర్శిస్తారు సమము అంటే దర్శిస్తారు ఎలా ఏకరసాన్ని దర్శిస్తారు అంటే ఇప్పుడు ఒక వేద విద్వాంసుడు ఉన్నాడు జ్ఞాని ఉన్నాడు కుక్క ఉంది ఇద్దరి ఎందు ఏకరసాన్ని ఎలా దర్శిస్తారు మీరు నామరూపముల లేశం మిగిలి ఉన్నా మీ మనస్సులో మీరు ఏకరసాన్ని దర్శించాలి నామరూపాల లేశం కూడా మీలో ఉండకూడదు నామరూప బుద్ధి ఆ బ్రాహ్మణుని ఎందు శుద్ధ చైతన్యాన్ని దర్శించాలి ఆ కుక్క కూడా అదే శుద్ధ చైతన్యాన్ని దర్శించాలి ఆ శుద్ధ చైతన్యం కొంత లోవర్ క్యాటగిరీలో ఉందండి అన్నారంటే ఏకరసం కాదు కాబట్టి దర్శించుట అన్నది చాలా కఠినమైన విషయం అంటే ఎంత కఠినమంటే మీ అందు ఆహితము చేయబడిన సంస్కారములు వాసనలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మీరు త్రోసిపుచ్చగలిగే అంత కఠినమైన సమాచారం మీ ఎంటైర్ ప్యాస్ట్ వాసనలని సంస్కారాలని ప్రక్కన పెట్టగలగాలి త్రోసిపుచ్చి ఆకాశమూవలే నిర్మలంగా స్వచ్ఛంగా శుద్ధంగా నిరుపాధికంగా ఉంటే ఏకరసంగా ఉన్నట్టు లెక్క అంచేతనే అది చాలా కష్టం ఏకరసం అన్నది చాలా కష్టం కొంతమంది ఈ అన్ని ఆటంకాలని అధిగమించి ఒక్కచోట బ్రేక్ పడిపోతుంది ఇది మొత్తం సప్త సముద్రాలని దాటొచ్చి ఇంటి ముందు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ డ్రైన్ ఒకటి తీస్తారు చూడండి స్టార్న్ డ్రైన్ అంటారు అంటే వర్షం పడినప్పుడు నీళ్లు పోవడం కోసం తీసి పెడతారు ఒక చిన్న డ్రైన్ దాన్ని దాన్ని దాటచ్చు చిన్నది తర్వాత దాని మీద ఒక పలకలాగా ఉంటుంది దాని మీద నడిచి వెళ్ళచ్చు లేదా దాటచ్చు కూడా వీడు వెళ్ళి ఆ పలక మీద కాకుండా పక్కన దాటడం కాకుండా వెళ్ళి దాంట్లో పడ్డాడు దాంట్లో పడితే వాళ్ళు ఎవరిలో లేవ తీసుకొచ్చి ఇంట్లో పట్టుకెళ్ళాల్సింది కాలు చేయ పెరిగింది అన్నట్టుగా సప్త సముద్రాలు దాటొచ్చాయి ఆ రకంగా వర్ణాల వర్ణాశ్రమాచార ధర్మాహంటో ఎన్నెన్నో నికేషన్స్ ఉంటాయి వాటిని అన్నిటినీ అధిగమించి అధిగమించి అధిగమించి ఏకరసత్వాన్ని సర్వత్రా మెయింటైన్ చేసుకుంటూ సర్వముందు ఆ ఒకే ఈశ్వరుణ్ణి చూస్తూ వచ్చి వచ్చి వచ్చి గురువు దగ్గర బోర్లా పడతారు గురువు వేరు నేను వేరు అక్కడ బోర్లా పడతాను గురువు బయట ఉంటాడనే అక్కడ బోర్లా పడతారు గురువు బయట ఉండడు తస్మై శ్రీ గురుమూర్తయే నమయం శ్రీ దక్షిణామూర్తయ్యే తస్మై అంటే సాధకుడు గురుమూర్తి దక్షిణామూర్తి అన్నీ వీళ్ళునే ఉంటాడు ఆత్మయే సద్గురువు కాబట్టి గురువు అనే ఉపాధిని కూడా మీరు అధిగమించాల్సి ఉంటుంది అంటే కొంతమంది అంటారు మేము అన్ని ఉపాధుల్ని దాటిస్తాం కానీ గురువు ఉపాధి మాత్రం ఎందుకని అంటే గురు ఉపాధిని దాటడం పాపము అంటే మళ్ళీ విశేషాత్మలో పడిపోతాడు మీరు విశేషాత్మ అతనే గురువు కూడా ఎలా ఉండాలంటే గురువు ఉపాధిని క్రియేట్ చేయకూడదు అంతకుముందు జనంలో ఎందుకంటే ట్రెడిషనల్గా ఉంటారు ట్రెడిషనల్గా ఉంటారంటే ఆర్థడాక్స్గా ఉంటారని అర్థం ఆర్థడాక్స్గా ఉంటారంటే మూర్ఖంగా ఉంటారని అర్థం దాని కాదు అంతకంటే వేరే ఏమీ కాదు మూర్ఖంగా ఉంటారు ఏమీ లాజికల్గా ఏమీ లేకుండా ఆలోచించదు ఆలోచించడు ఆ పాయింట్ దగ్గర ఆలోచించడు ఆ పాయింట్ దగ్గర ఆలోచించడు ఒక పాత పట్టుపంచి పెట్టుకుని భోజనం చేస్తాడు ఎందుకురా అంటే అది ఆలోచించదు ఎందుకని అడగద్దు మీరు ఆ పాయింట్లో ఎనస్టిటైజ్ చేసి కూర్చుంటాడు కాబట్టి అలాగా అక్కడికి వచ్చి నేను చాలామందిని చూశాను అలా వీళ్ళు ఎంత దాటుకొచ్చిందంతా కూడా వేస్ట్ ఎందుకంటే అదే మళ్ళీ కవర్ చేసేసుకుంటాం ఆ భేద బుద్ధి అలాగే పెట్టేసుకుంటాను నామరూపాలకు దరిమితం అయిపోతారు దాటి బయటికి రారు సో అలా ఉండిపోతారు అంచేతనే ఆ శాస్త్రంలో ఆత్మయే సద్గురువు అని చెప్తారు గురువును కూడా మీరు ఇంటర్నలైజ్ చేసుకోవాలని చెప్తారు వాహ్యం ఫిజికల్ గా ఉన్నట్టుగా కాకుండా గురువును కూడా ఇంటర్నలైజ్ చేసుకోవాలి గురువు అంటే నామరూపాలు కాదు ఇది గురువుకి ఏదైనా శుశ్రూష చేసేది ఉంటే చేయొచ్చు శుశ్రూష అంటే మీనింగ్ఫుల్ సర్వీస్ ఏదైనా ఉంటే చేయొచ్చు మీనింగ్ఫుల్గా అంతకు మించి దాన్ని ఒక ఉపాధి పెట్టుకోవడం తగదు అలా చేస్తారు అలా మిస్టేక్ చేస్తూ ఉంటారు అందుకోసం నేను దాని గురించి కొన్ని నేను చెప్పాను కాబట్టి ఏకరసము సర్వమునందు ఆ ఏకరసమైన తత్వాన్ని చూడాలి అది నిత్యము అది నిత్యమైన తత్వం కూడా తర్వాత అంటే ఈ పూర్ణమిద పూర్ణమిదం మీద వ్యాఖ్యానం చేస్తున్నాను మీరు కొంచెం ఓపుకుందా మీకు అంటే పూర్ణం ఎలా అయిందని పెద్ద సమస్య ఇది మనిషి అభిమానం చాలా ఎక్కువగా ఉంది కర్మ వాసనలు చాలా ఎక్కువగా ఉంటాయి కర్మ చేయటం తప్పు కాదు చేయాలి కూడా లేకపోతే కర్మ చేయకపోతే మీరు శిలాప్రతిమ అయిపోతారు శిలాప్రతిమలో ఎవరు ఉండలేదుగా సో కర్మ చేస్తూ ఉండాలి లేకపోతే అలా భోజనం చేసి నిద్రపోతూ ఉన్నట్టుగా ఉండకూడదు కర్మ కర్మ ఇది ఎలాది కర్మ టు హో బోన్ నేను దాని గురించి చెప్పట్లేదు కర్మవాసన కర్తృత్వ అభిమానము ఇది పెద్ద ఆటంకం ఇది చాలా పెద్ద ఆప్స్టెల్ దీనిని శంకరుడు బాగా గట్టిగా అటాక్ చేశారు అటాక్ చేయటం అంటే అటాక్ చేయటం అనే దాన్ని కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అటాక్ చేయడం అంటే ఎవళ్ళ మీద ద్వేషబుద్ధితోటి దాన్ని ఖండించటం కాదు అటాక్ చేయటంలాగా అనిపిస్తున్నది ఆ అటాక్లో ఉండే రహస్యం ఏంటంటే ఈ దోషము జనులయందు దృఢంగా ఉన్నది అని గుర్తించుతాం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ప్రేమతోటి కరుణతోటి వీళ్ల నుంచి ఈ దోషాన్ని పారద్రోహుల కొరకే కొంచెం నొక్కి చెప్పటం ఇది అటాక్ యొక్క లక్షణం అంతేకాని ఆ అటాక్కి రాగద్వేషాలు కారణం కాదు అంతే రాగద్వేషాలు ఉంటాయి భాష్యకారులకి అటాక్ చేయటం అంటే ఇంతే అటాక్ కర్మవాదుల వారికి ఏమీ విరోధం ఉండదు కానీ ఆ కర్మవాసన కర్తృత్వాభిమానం కర్మవాసన అంటే ఏమిటి కర్మల వల్లే మోక్షం వస్తుంది కర్మలు చేస్తూనే ఉండాలి కర్మలే తప్ప కర్మలు చేయకుండా ఎలా ఉంటామంటే కర్మలాదాన్ని కొట్టుకుని అలాగే పుష్టి చేయటం కర్మవాసన కర్తృత్వ అభిమానం ఏమిటి నేను చేస్తున్నాను అనే అభిమానం ఇది చాలా బలీయమైనటువంటి ఆటంకం అంచేతనే శంకర్లు ఏమంటారంటే క్రియా కారక ఫల భేదమును నీవు తిరస్కరించేటంత వరకు నీకు ఆత్మస్వరూపం తెలియదు ఎందుకంటే నేను కర్తను అని మీలో ఆ కర్తృత్వాభిమానం నూటికి ఒక శాతం ఉందనుకోండి రూపాయలు నయా పైసంతా ఉందనుకోండి కర్తృత్వాభిమానం అప్పుడు ఏమిటవుతుందో తెలుసిన మీరు ఒక సోపాధికులై నిలకొని ఉంటారు అప్పుడు మీ జగత్తంతా మీకు ఎలా దర్శనమిస్తుందంటే కర్మక్షేత్రంగా దర్శనమిస్తుంది మీరు కర్మ చేయాలి అంటే ఇగో ఈ ఇక్కడ కర్మ చేయటానికి ఈ ప్లేస్ మంచిది ఈ ప్లేస్ మంచిది కాదు కాబట్టి ప్లేసు కొన్ని ప్లేసులు ఎలా ఉంటాయంటే పూర్వం వాళ్ళు ఈ నైజాం పాలించే చోట కర్మకి లాభం లేదురా అని దీన్ని అసలు దీని ముఖం చూసి వస్తాం కొన్ని ప్లేసులు కర్మకారంగా అవి ప్రతికూలములు కాబట్టి రిజెక్ట్ చేసేటం తర్వాత కొంతమంది జనం వీళ్ళు కర్మకు అనుకూలు కాదు కాబట్టి వాళ్ళు దృష్టిలు వాళ్ళకి దూరంగా ఉంటారు తర్వాత కొన్ని ద్రవ్యములు అవి కర్మలో వినియోగానికి రావు కాబట్టి అవి ఈశ్వరుని సృష్టిలో భాగమని వీడికి అనిపించడం కూడా అనిపి ఆ ద్రవ్యములందు వాడికి తిరస్కరణ తిరస్కార బుద్ధి కర్మకే పనికిరాదు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటానంటే ఇప్పుడు గులాబీలు పెంచడం ఏమిటి పూజకి పనికిరాలు ఉన్నాయి తులసి పెంచుకోవాలి మందార పెంచుకోవాలి కానీ మల్లెలు గులాబీలు ఇలాంటి పూజకి పనికిరాలు పెంచుకోవడం కూడా తక్కువ ఉన్నట్టుగా ఉంటాయి ది హ్యావ్ ఏ పాయింట్ దే హ్యావ్ ఏ పాయింట్ ఆ పూజ దృష్టి ఉన్నందుకు మనం మెచ్చుకోవాలి కానీ పువ్వుల్ని పూజకి పనికి వచ్చే పువ్వులు పూజకి పనికిరాని పువ్వులు అని విభాగం చేసి పెడతాడు కాబట్టి పువ్వుల్ని విభాగం చేసిన వాడు మనిషిని విభాగం చేయడానికి ఎంతసేపు పడుతుంది సో ఈ విధంగా ఈ కర్మవాసన ఏం చేస్తుందంటే మొత్తం అంతా ముక్కలు ముక్కలు చేసి పెడుతుంది కర్మవాసన ఫలం స్వర్గం అది ఎక్కడో ఉంటుంది చచ్చిపోయి వస్తుంది అప్పటి వరకు ఈ కర్మ దుఃఖరూపమైన కర్మతో మనం లేక తప్పదు ఇది ఈ వ్యాసంకాలంతో వేగుతున్నట్టుగా ఆ మాన్సూన్ ఎప్పుడో వస్తుంది ఇంకో రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనో ఎప్పుడూ వస్తుంది అంతవరకు వేగ త్రీ వీక్స్ కేరళ వచ్చింది కండి కేరళ వచ్చిందండి కాసోడు ఎక్కడికో వచ్చింది శ్రీరాము గారు చెప్పారు కాసర్గోడుకు వచ్చేసింది ఇంకా ఇక్కడికి మనకి త్రీ వీక్స్ ఇదివే కాదు అంటే మే ఇరవై గల్లా వచ్చేస్తుందని చెప్పారు ఆ సెన్స్ లో త్రీ వీక్స్ ఇది ఇదే ఏడెనిమిది తారీఖుల్లో వస్తుంది కాబట్టి ఈ క్రియాకారక ఫల భేద బుద్ధిని మీరు బ్రహ్మాత్మణం బ్రహ్మావి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మ తేనగంతవ్యము ఆ భాష్యాన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకునే నువ్వు అగ్ని అంటే అది బ్రహ్మయే సో క్రియా కారకము ఫలము వీటిల్లో భేదబుద్ధి ఏమీ లేదు సర్వమునందు బ్రహ్మబుద్ధియే అని ఆ విధంగా అక్కడ కూడా మీరు ఆ ని దర్శించటం చేతనవ్వాలి అప్పుడు మాత్రమే ఇదం పూర్ణం అంచేతనే కర్మాభిమానము గలవా కర్మవాసన గలవాడు కర్తృత్వాభిమానం గలవాడు ఈ బ్రహ్మార్పణముని హ్యాండిల్ చేయలేడు దే కెనాట్ హ్యాండిల్ దాట్ ఈ బ్రహ్మార్పణం బ్రహ్మాది లేదు వాళ్ళు ఏమంటారంటే ఏమిటంటే గాయత్రి ప్రోక్షణ చేసి అన్నాన్ని భుజించడం మానే అది అది కాకుండా ఈ జంజాన్ని తీసుకెళ్లి నదిలో పాడేసి బ్రహ్మార్పణం అంటాడు ఏమిటండి ఎక్కడికి చూసేటప్పుడు బ్రహ్మార్పణం వీళ్ళు పడతాయి గాయత్రి ప్రోక్షణ చేయాలి పరిశోధనం చేయాలి భుజించాలి కానీ జంజేమో ఒకరు పారేయడమా పారేసి అన్నం దగ్గరకు వచ్చేప్పటికీ బ్రహ్మార్పణ ఉన్నామా కర్మవాసన అలాంటి పడిపోతుంది అప్పుడు వాళ్ళకి జగత్తు పూర్ణంగా భాషించడం కుదరదు పరిచ్ఛిన్నంగానే భాష జగనే కర్మీ జగత్తును ఎన్నడూ పూర్ణంగా చూడలేదు పరిచ్ఛిన్నంగానే చూస్తాడు ముక్కల కింద చూస్తాడు ఈ ముక్క ఆ ముక్క అనే విధంగా చూస్తాడు తప్ప ముక్కలకు అతీతమైనటువంటి తత్వాన్ని ఎన్నడూ తెలుసుకోలేకపోతాడు కాబట్టి ఇగో ఇన్ని ఆటంకాలు మీకు ఈ పూర్ణమిదం అనే దాంట్లో ఉంటాయి అంటే పూర్ణమిధం అనేదానికి అర్థం అయితే తెలుసునండి బ్రహ్మ కదా పూర్ణం అంటే కాబట్టి బ్రహ్మకి ఒక విషన్ మీకు ఆ పూర్ణమిధంలోంచి వస్తుంది ఎలాగంటే ఈ సర్వమునందు నిండి ఉన్నది అనేది దట్ ఈస్ ది మార్కర్ పాయింటర్ పాయింటర్ అంటాడు ది పాయింటర్ పాయింటర్ అంటే ఏమిటి అటువైపు కనుక మీరు ఫోకస్ చేస్తే మీకు సత్యం దొరుకుతుంది దాన్ని పాయింటర్స్ అంటారు ఇంకొక పదం కూడా వాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో పోర్టల్ అంటాడు పోర్టల్ అంటే ద్వారం దాని గుండా వెళ్తే మీకు సత్యం దొరికిస్తుంది అన్నట్టుగా సో ద్వారం వైకుంఠ ద్వారం అంటాడు ఎందుకంటే ఆ పదప్రయోగం వైకుంఠ ద్వారం సో అటు పోర్టల్ టు బ్రహ్మ ద బ్రహ్మ పోర్టల్ అదే అంటే ఏమిటి మీరు అలాగే దర్శిస్తే మీకు బ్రహ్మ దొరుకుతుంది ఆ పోర్టల్ ఏమిటంటే తెలిసినా మీకు ఇదముని చూస్తున్నప్పుడు మీరు ఇదమునే చూడగలరు కదా వైకుంఠం అంటే ఏం చూస్తారండి వైకుంఠం అంటే వైకుంఠకేన దృష్ట అనే ఒక శ్లోకం ఒకటి ఉంది అది ఇంట్లో వస్తుంది బోర్ల పూర్ణతీర్థ ఒక పుస్తకం ఒకటి రాబోతుంది దాంట్లో ఓ శ్లోకం పూర్ణానందతీర్థస్థవ అని శ్రీ పూర్ణానంద తీర్థస్థవ చిన్న పుస్తకం ఒకటి రాబోతుంది సో దాంట్లో శ్లోకం పద్దెనిమిదో శ్లోకం ఇదో వైకుంఠకేన దృష్ట అని శ్లోకం సో వెనివే సో ది పాయింట్ ఈజ్ వైకుంఠద్వారం వైకుంఠద్వారం అంటే పోర్ట్రల్ టు దట్ బ్రహ్మ ఏమిటా పోర్ట్రల్ టు దట్ బ్రహ్మ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్ల్డ్ ఇదం how do you look at it so namarupa al kinda chudochu aithe namarupal toti kali ayipoleda aa namarupa la potta lo asti bhati undi asti bhati himalaya sanar ankonde himalaya sante vetu talusundandi it is that sthanuhu it is that a solidified being asti aa astithvamo అలా కరడుగట్టిన గెడ్డ కట్టిన అస్తిత్వం అన్నట్టుగా అది హిమాలయాస్ అంటే గంగా గంగా అంటే వాటే హ్యూజ్ ప్రజెంట్ సిటీస్ ఎవర్ ఫ్లోయింగ్ ప్రజెంట్స్ అది గంగ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా హృషికేశ్వర్ అక్కడ గంగ పక్కన ఒక ఆశ్రమంలో రూమ్ తీసుకుని ఉన్నారనుకోండి కిటికీస్తే గంగ కనపడుతుంది కంటికి కనపడతాం ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది కిటికీ మూసేసిన నడుము వాళ్ళిస్తే గలగల గలగల గంగా ఫ్లో సో గంగా అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్లోయింగ్ ప్రొసెన్స్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేటువంటి సత్ ఆకాశము అంతటా అసంగంగా వ్యాపించి ఉన్న సత్ నేల అంటే ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉండే సత్ గాలి అంటే పీల్చి విడిచిపెట్టుతూ ఈ దేహాన్ని ధరిస్తూ ఉండేటువంటి సత్ అని ఆ విధంగా సర్వమునందు ఆ సత్తును అఖండమైన సత్తును అస్థిభాతిని మీరు దర్శించటం ఏదైతే అదే ఇదం పూర్ణ ఇదం పూర్ణం అంటే పూర్ణమిదం ఆ పూర్ణత్వాన్ని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో ఆ దర్శనమే బ్రహ్మ పూర్ణత్వ అనుభవ ఉపలక్షితం బ్రహ్మ మీరు ఆ పూర్ణత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటారే ఆ అనుభవమే ఇట్ ఈస్ ద పోర్టల్ టు బ్రహ్మ ఇట్ ఈస్ ది పాయింటర్ ఆఫ్ బ్రహ్మ కాబట్టి బ్రహ్మని మీరు ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకోవచ్చును అపూర్ణమిదం అనే వాక్యాన్ని ఉంటాయి తదిదం విశేషాపన్నం కార్యాత్మకం బ్రహ్మా అదే పూర్ణమ పూర్ణమిదం అయిపోయింది తర్వాత పూర్ణాత్ పూర్ణం ఉదచ్చే అంటే పూర్ణము నుండి పూర్ణము ఉదచ్చతే అంటే పెళ్ళు బుకుచున్నది అనర్థం పెళ్ళు ఉబికి వచ్చుచున్నది పొంగి చూ పూర్ణాత్పూర్ణం ఉద్యులే తెలుగుకుట తెలుగులో ఏం చేశాము ఉదయించు అనేది తేలిక దా నేను తప్పు చేసుకున్నాను ఉదయించు ఇప్పుడు ఉదయించుట అంటే కూడా ఉద్గచ్చతే అని అర్థం ఉద్ అయ ఉదయము అంటే ఉద్ అయ అయ గతం కదలిక మూమెంట్ ఉద్ ఉద్భవించుతుంది అంతే చాలు బాగా ఉంది పైకి పైకి వస్తుంది నేను ఈ మధ్యన ఒక కమర్షియల్ కృషి కమర్షియల్ ఇంట్రెస్టింగ్ కమర్షియల్ కొన్ని కమర్షియల్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి వాడు మంచి బుద్ధిని ఉపయోగించి చేస్తారు కొన్ని కమర్షియల్ చాలా చీప్గా ఉంటాయి మూర్ఖంగా ఉంటాయి చీప్గా ఉంటాయి ఒక కమర్షియల్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఒక చిన్న గ్లాబ్యూల్ చిన్న ట్యాబ్లెట్లా ఉంటుంది గ్లాబ్యూల్ అది ఆ నేల మీద కనపడుతుంది కనపడితే అది పట్టుకుంటే దాన్ని షీ హ్యాస్ టు పిక్ ద అది ఫిక్స్ అయి ఉంటుంది నేల నేల మీద ఫిక్స్ సింగిల్ గ్లాబ్యూల్ అలా పైకి లాగుతుంది అలా లాగడంలో చిన్న హోల్ ఫార్మ్ అవుతుంది అక్కడ ఆ హోల్లోంచి ఇంకో గులాబ్జీలు పైకి వస్తుంది ఇంకోటి పైకి వస్తుంది ఇంకోటి పైకి వస్తుంది ఐదు పైకి వస్తాయి పది పైకి వస్తాయి వంద వస్తాయి పెద్ద గుట్ట వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చేస్తూ ఉంటే జంస అలా వచ్చేస్తూ ఉంటాయి వచ్చేస్తూ షీ వాంటెడ్ టు స్టాప్ ఇట్ ఎందుకంటే ఆ ఫస్ట్ది లాగడం మూలంగా కదా ఇవన్నీ వస్తున్నాయి సేఫ్ ఆ చేతిని తోసేసుకుంటూ వచ్చేస్తాయి ఆ రెండు చేతులు పెడుతుంది రెండు చేతులను తోసేసుకుంటూ వచ్చేస్తాయి దాని మీద అడ్డంగా పడిపోతుంది పడిపోతే ఈ అమ్మాయిని లేవగొట్టేస్తే వచ్చేస్తాయి అది ఉద్రి ఉదచ్చంటే అది అలా ఈ నామరూపాలన్నీ కూడా ఆ పరమాత్మ సత్తు నుంచి ద ప్యూర్ బీయింగ్ ఆ బియింగ్ నుంచి ఆ నామరూపాలు అలా గుట్టలు గుట్టలు గుట్టల కింద అది పూర్ణ అయితే వచ్చిన నామరూపాత్మకమైన ఈ బ్రహ్మ కూడా పూర్ణమే ఇప్పుడు బ్రహ్మ రెండు రకాలు అయింది ఇప్పుడు రెండు రెండు బ్రహ్మలో భేదం వచ్చినాయి ఏమిటి సోపాధికము నిరుపాధికము సోపాధికము పూర్ణమే ఉపాధిత్వేనా కాదు స్వరూపేనా నిరుపాధికము ఎలాగూ ఎందుకంటే పూర్ణత్వమునకు ఆఘాతము బ్రేక్ చేసి ఇది లేనే లేదు పూర్ణత్వాన్ని మొక్క చేసి ఇది అది లేనేలేదు కాబట్టి అది పూర్ణమే ఇప్పుడు ఆకాశము ఎప్పుడు పూర్ణమే ఘటాకాశము ఉంటే దాన్ని ఘటం అడ్డొచ్చి దాన్ని చిన్న చేసి పెట్టింది కాబట్టి ఆ శోపాధిక బ్రహ్మ ఈ శోపాధిక బ్రహ్మ నామరూపాత్మక బ్రహ్మ కాబట్టి ఇది పుడుతూ ఉంటుంది గిట్టుతో ఉంటుంది శోపాధిక బ్రహ్మ పుడుతుంది పోతుంది కాబట్టి దీనికి కార్య బ్రహ్మ అని పేరు ఎవంటే కారణ బ్రహ్మ కార్యబ్రహ్మ ఉందంటే కారణ బ్రహ్మ ఉంటుంది కార్య ఇది కార్యం అంటే అది కారణం అవుతుంది కదా రిలేటివ్ అది నిరుపాధిక బ్రహ్మ ఇప్పుడు తత్వదృష్ట్యా అంటే ఆ స్వరూపదృష్ట్యా చూస్తే కార్యబ్రహ్మ కారణ బ్రహ్మ రెండు బ్రహ్మలు లేనే లేవు ఉన్నది ఒకే బ్రహ్మ మీరు ఒకే బ్రహ్మయందు ఈ కారణ కార్యభావాన్ని కల్పించినప్పుడు ఈ కార్యబ్రహ్మ ఆ కారణ బ్రహ్మ నుండి ఉదయిస్తూ ఉంటుంది అది అయితే మనం ఎంతవరకు చూసిన దాంట్లో పూర్ణం అధహ పూర్ణం ఇదం ఆ కారణ బ్రహ్మ పూర్ణమే కార్యబ్రహ్మ పూర్ణమే కాబట్టి పూర్ణమైన కారణ బ్రహ్మ నుండి పూర్ణమైన కార్యబ్రహ్మ ఉదయిస్తూ ఉంది పూర్ణా పూర్ణం ఉదశ అయితే దీంట్లో గమనించాల్సింది ఆ కార్యబ్రహ్మ కూడా పూర్ణమే కారణ బ్రహ్మ పూర్ణమే సర్వము పూర్ణమే అని దాన్ని గమనించ ఆ పూర్ణత్వ దృష్టిని విడనాడకూడదు పూర్ణత్వాన్ని బాగా భావన చేయటం అభ్యాసం చేయాలి పూర్ణంగా ఉండాలి నిండిగా ఉండాలి చిన్న చిన్న వాటిల్లో ఆ పూర్ణత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి ఏదైనా భోజనం పెట్టాలనుకోండి ఆ పూర్ణత్వాన్ని అనుభవాలను మన పూర్ణోహం అనే అనుభవాన్ని తెచ్చుకోవాలి తర్వాత వీడు మనవాళ్ళు వీడి పరాయి అనే విభాగాల్ని పక్కన పెట్టి ఆ పూర్ణ అంతా ఆత్మస్వరూపులే అని ఆ పూర్ణత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి అంతా పృథివీయే అని పూర్ణత్వం అంతా అబ్దేవతయే అంతా ఆకాశమే అంతా వాయువే అని ఆ విధంగా ఎక్కడికక్కడికి మానేసి పూర్ణత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటుంటే ప్పుడు దిపూర్ణమే అధిపూర్ణమే కానీ లోకంలో దృష్టి ఎలా ఉంటుంది కన్నీ ఉన్నాడనుకోండి ఇది దుఃఖం స్వర్గం సుఖం ఇది దుఃఖం స్వర్గం సుఖం ఉపాసకుడు ఉన్నాడనుకోండి వైకుంఠం పవిత్రం ఇది అపవిత్రం ఇది దుఃఖం వైకుంఠం సుఖం అలాగా ఇది అపూర్ణం ఇది ఎందుకు పనికిరాదు జగత్తు ఇది అయోగ్యం ఇదంతా అధర్మంతో నిండిపోయింది కలియుగం వచ్చేసింది అంతా కలి విష్ణు అక్కడెక్కడో ఉన్నాడు అని ఈ రకంగా పూర్ణత్వ భావానికి అసలు ఎక్కడా చోటే లేకుండా కథలు పెట్టేసుకుని అలాగా చాలా తప్పదు అలా చేయకూడదు ఆ పొరపాటు చేయకూడదు పూర్ణత్వ భావంతో నిండి ఉండాలి సో ఇదం ఇద ఆ ఇయ్యది అంటే ఏదైతే పూర్ణమిదం అని నిరూపించబడినదో ఆ ఇయది విశేషాపన్నం అంటే విశేష రూపాన్ని పొందినది చిల్లభావాలను పొందుతో వచ్చింది దాంతో ఏమైపోయిందండి కార్యాత్మకం బ్రహ్మ అది కార్యబ్రహ్మ అని కూర్చుంది కార్యబ్రహ్మ కార్యబ్రహ్మ అంటే ఉట్టి గిట్టేటువంటి నామరూపాత్మకమైన జగద్రూపంగా ఉండే బ్రహ్మ అందుకే చిత్రం ఏంటంటే కార్యం కూడా బ్రహ్మే కారణం కూడా బ్రహ్మే కార్యం కూడా బ్రహ్మే అని గుర్తించాలి ఇప్పుడు మన వాళ్ళు మీరు గమనించారా ఉత్పత్తులాలు బంగారం కొని కంసాలని పిలిచి కంసాలకి ఇస్తారు పూర్వకాలం అలా ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఐడియా లేదు కానీ పూర్వకాలం ఏం చేసేవారంటే బంగారం కొనేవారు కొన్ని కంసాలని పిలిచేవారు కంసాలు కమసాల్ ఇస్తారు కంసాలు మనకి నగ తీసుకొచ్చి ఇస్తారు అది పెద్ద కేసును వాళ్ళు నెక్లెస్ చేసుకుంటూ కూర్చోని పెద్ద కేష్ను సో ఎనీవే ఇచ్చేది బంగారము పుచ్చుకునేది నగ ఇది దృష్టి ఆ దృష్టిలో మీరు చూడాలి కాబట్టి అలాగే పరమాత్మ పూర్ణమద జగత్తు ఇదిగో ఇక్కడ మన ముందు ఉన్నది అలాగే ఆ లెక్కలో చూసినప్పుడే కార్యబ్రహ్మ అవుతుంది సో కార్యాత్మకం బ్రహ్మ అది ఎక్కడి నుంచి పుట్టింది మీరు ఇచ్చిన బంగారం నుంచేగా నాగ పుట్టింది అలాగే ఈ కార్యబ్రహ్మ కారణ నుంచి పుట్టింది కారణాత్మన పూర్ణాత్ అంటే పూర్ణమై కారణస్వరూపంగా ఉండే పూర్ణము నుండి ఉదచ్యతే ఏ అని వస్తుంది ఈ పాటికి సంధులు కొన్ని తెలుసుండాలి మీకు ఉదచ్చత ఉందండో అని అలా అనుకుంటారు మరీ అంత సందిధి జ్ఞానము విభక్తి జ్ఞానము లేకుండా ఉండటం శోభనివ్వదు కానీ వేహ ఉదశ్యతే ఉద్రిచే ఉద్గచ్చతి ఇేతత్తే అంటే పూరుతోంది ఉద్గచ్చతే అంటే ఉత్పద్యతే ఘటాకాశో మహాకాశాదివ ఇబ్రహ్మ కారణబ్రహ్మ నుంచి పూరుతోంది కార్యాత్మన ఉద్రిచ్యవూపం పూర్ణ పరమాత్మ జహాతి పూర్ణమేవ ఉద్రిచ్యతే ఇప్పుడు బంగారం పత్తులాలు ఇచ్చారు నగ ఇచ్చాడు మీకు నగ ఇచ్చాడు కానీ ఇచ్చింది బంగారం పుచ్చుకున్నది నగ దాంట్లో సందేహం లేదు నగగా పుచ్చుకున్నా ఆ నగ నగ ఆ బంగారమేం నిండి ఉంటే నగ నగని అనుకోవడం తప్ప వాస్తవానికి ఆ బంగారమే నిండి ఉంటుంది సో అదే ఇక్కడ అభిప్రాయం సో అది ఉద్భవిస్తోంది ఉదయిస్తోంది ఉదయించేప్పుడు కార్యరూపంగా ఉదయిస్తోంది ఇదమ్మన్న రూపంగా నామరూపాత్మకంగా ఉదయిస్తోంది ఏమి సందేహం లేదు కానీ రూపమైతే నానాత్ నానాత్మ విశిష్టమైన జగత్తు స్వరూపం పరబ్రహ్మయే ఇప్పుడు పుచ్చుకున్నది నగ దాంట్లో సందేహం లేదు కానీ అది బంగారమే కదా దాని స్వరూపం అలాగే ఆ స్వరూపమైన పూర్ణత్వము పూర్ణత్వము అంటే పరమాత్మ భావము పరమాత్మయ్యి ఉండుట అంటే పరమాత్మ యొక్క పూర్ణత్వము గలదో అది స్వరూపం ఆ స్వరూపాన్ని అది విడిచిపెట్టుట లేదు మీరు నగ తీసుకున్నారు బంగారం ఇచ్చి ఆ నగ ఆ బంగారం యొక్క ధర్మాన్ని విడిచిపెడుతోందా విడిచిపెట్టలేదు అలాగే ఈ కార్యబ్రహ్మయ్యైన జగత్తు కూడా ఆ స్వరూపభూతమైన పూర్ణత్వాన్ని విడిచిపెట్టుటలేదు తన్న జహాతి సుతరాము విడిచిపెట్టుటలేదు ఎందుకు విడిచిపెట్టడం లేదు అది ఇప్పుడు బంగారం ఇచ్చారు నగ ఇచ్చి తెచ్చుకున్నారు నగ అయితే తెచ్చుకున్నారు కానీ ఆ నగ ఆ బంగారము యొక్క ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఎందువల్ల ఎందుకంటే విడిచిపెట్టలేదు స్వరూపాన్ని విడిచిపెట్టలేదు అది విడిచిపెట్టాలన్నా కూడా విడిచిపెట్టలేదు కాబట్టి విడిచిపెట్టదు ఎందుకంటే విడిచిపెట్టాలన్నా కూడా విడిచిపెట్టలేదు ఎందుకో తెలిసిన స్వరూపం విడిచిపెట్టిదైతే స్వరూపమే అవ్వదు ఏది స్వరూపమో దానిని విడిచిపెట్టుట అసంభవము కాబట్టి మీరు ప్రయత్నం చేసినా ఆ నగ బంగార ధర్మాన్ని విడిచిపెట్టదు కంసాలు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు అయినా వర్గాల యొక్క ధర్మాన్ని విడిచిపెట్టదు ఎందుకంటే విడిచిపెట్టలేదు అందుకోసమని విడిచిపెట్టదు అది ఆయన అలా రాసక్తి కాక స్వరూపం అంటే మనం అలా ఉండదు కాబట్టి పూర్ణమేవో ఉద్రిచ్యతే అది విడిచిపెట్టేటువంటి ప్రసక్తియే లేదు చుషారా ఈ విచారం ఎలా కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణ